బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి అందరికీ ప్రైజ్లు ఆడండి మరి దేవుని నామానికి మహిమ కడుగును కాక ఈ ఆరాధనను కూడి వచ్చిన మీ అందరికీ శుభాభివందన అనండి ఈశ్వమంను మనందరికీ సమాధానం కలుగుని కాదు దీనమంత దేవుడు తన కృపలు మనల్ని భద్రపరిచి దేవుని శృతించేటట్టు ఆయన స్వరం వింటున్న యొక్క సమయం బట్టి దేవునికి శృతి చెల్లిస్తాము దేవుని నామానికి మహమ కడుగును కాక మరి మన మధ్యలో ఉన్న శాంతమైన స్టార్టింగ్ ప్రయోజిస్తారు స్తోత్రం స్తోత్రం స్తోత్రం దేవ మహాపరిషుతుడ మహోన్నతుడ సర్వాధికారి అయిన దేవ సర్వశక్తి కలిగిన మా దేవా నీకే వందన స్థితులు సింహాసనం భూమిని బాధ పాదపెట్టం దగ్గర కూడి ఉన్నాం తండ్రి పరిశుద్ధుడు మీదిచ్చేదా ప్రభా ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నాయన ప్రభా ఈ గొప్ప తండ్రి మేము నీకు వందనాలు కృతజ్ఞత స్థుతులు తండ్రి రాజాతి దేవాతి దేవా ఆన్లైన్ ప్రార్థనలో ప్రభ కూడి ఉన్నాం మా మధ్యలో మీద తండ్రి మీ ఆత్మ నడిపింపు మీ పరిశుద్ధ ఆత్మను అయ్యా ఏసయా నీకే వందనాలు ప్రభా వాక్యం ద్వారా మా మాట్లాడండి పరిశుద్ధుడా యొక్క నడిపింపు మాకు దయచేయండి నాయన పరిశుద్ధుడా నీకే వందనాలు ఏసయ్యా దైగలు తండ్రి నీకే స్తోత్రం పాటల ద్వారా మీరు మైం పొందండి తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్ర స్తోత్రాలు అంతే దినాల్లో ఉన్నాం ప్రాభ నీ కృపణాయన మాకు ప్రతి నీ కృప దయచేయండి మని ప్రార్థిస్తున్న తండ్రి నీ యొక్క కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయండి ఆయన నీ ఆత్మ నడిపింపు దయచేయండి ప్రతి ఒక్క రోజు కూడా ప్రభావ నేను స్థుతించి నీ కొరకు సాక్షిగా జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన పరిషితుడానికి వంద నెల జాయిన్ కావాల్సిన ప్రతి కూడా జాయిన్ అయ్యి కృప దయచేయండి ప్రతి ఆటంకాలు తొలగించండి సైతం దురాత్మలని బంధించండియా మా ప్రతి ఒక్కరితో నువ్వే మాట్లాడమని నీ అస్తానికి అప్పు చెప్పుకుంటున్నాం ప్రభా అనారోగ్యంతో ఉన్న కూడా స్వస్థపరిచి ప్రభా ఈ వారందరూ కూడా ప్రభా మీరు బలపరచుమని ఏసయ్య పరిశుద్ధున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి అమ్మే థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ అలాస్టర్ జయ గీతన స్తుడనా జయ గీతమే పాడనా నా ఆధారమయ్యాతజ్యుడనై జీవితమంతయు సాక్షి నైయును స్తుతిగనే పాడనా నమ్మదిన విన్యాయ విదులు మేలిమి బంగారు కంతే. కరదగీనవి నమ్మదిన వినియ విదులు మెలిమి బంగారు కె ఎంతో కోరదగీనవీ నీధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది పరిశోధాత్మునిచే నీధర్మాసనము నాహృదయములో స్థాపించబడి ఉన్నది పరిశోధాత్మునిచే స్తుతిగన మే పాడనా జయగీతమే పాడనా నా ఆధారమయన్న ఏ శయ్యాత్యుడనై జీవితమంతయు సాక్షి నైయును స్తిగన పడనా శ్రేష్టమై నవిచు వరములౌకిముకే ఎంతో ఉపయమీ శ్రేష్టమై నవిచు వరములుౌకికజానముకం ఎంతో ఉపయుమై నవీ నీశ్రేష్టమైనా పరిచర్యకై కృపరములతో నను అలంకరించితివే నీశ్రేష్టమైనా పరిచర్యలకై కృపరూలతో అలంకరించితి స్తిగన మే పాడన జయగీతాడనారమే సయ్యాత్యుడనై జీవితమంతయు సాక్షి నైయును స్తిగనే పాడనా నూతనమై నదీని జీవమాగము విశాలమాగము కంతో ఆశిదగీ నదీ నూతనమై నదీని జీవమాగము విశాల ఎంతో ఆశి చదగీనదీ నీసింహాసనము నను చేర్చోటై నాతో నీవు నా, నా గురినీ వైతివే నీసింహాసనము నను చేర్చోటకై నాతో నివు నా గురినీ వైతివే స్తిగనమే పాడనా జయ గీతమే పాడనా నాదారమయే సయ్యాని కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షి నైయును ఆధారమయ ఏ సయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయను స్తుగానమే పాడనా అలా ప్రైజ్లో అందరికీ థ్యాంక్ యూ అన్న ప్రైజ్లో మన మధ్య బ్రదర్ వాక్యం షేర్ చేస్తారు జాన్ బ్రదర్ మీరు వాక్యం షేర్ చేయండి అందరికీ ప్రయోజనా దేవుడి సమయం ఇచ్చానికి దేవునికి వందనాడు ముఖ్యంగా ఇంచుమించు నేను మీతో వాక్యం షేర్ చేసుకోక ఇంచుమించు రెండు నెలలు అయితే రెండు నెలలు మూడు నెలలు అప్పటి నుంచి ఇప్పుడు ఇప్పటికీ రెండు నెలలు రెండు సార్లు ప్రిపేర్ అయినా రెండు సార్లు నాకు ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒక పని ఇప్పుడు టైం మాకు దేవుడు ఇచ్చాడు వాళ్ళకి వందనాలు మీ అందరికీ కూడా వందనాలు ఫస్ట్ మనం చిన్న ప్రార్థన చేసుకోండి వాక్యం స్టార్ట్ చేసుకున్నాం సూత దివా గొప్ప దీవానికి వంద చేసినాం తండ్రి ఉచితమైన దీపానికి వందనాలు ఏమి ఇచ్చినా నీరో మేము తీసుకోలేశ గొప్ప దీవానికి వంద చేసినాం మా జీతం సమర్పించుకోవాలా ఈ సేవ జీతం మేము సమర్పించుకోలేసువా మీరే ఇచ్చండి ఇట్లా వాగ్దోమతో మాట్లాడేసిపోవా సత్యాన్ని ఏమి గ్రహించాలా దాన్ని పట్టుకొని నడవలసిపోవా నీ వాక్యాన్ని ఆధారం చేసుకోవాలా నిన్నేమో ఆధారం చేసుకోవాల్సిపోవా మనుషులంగా ఆదేశిపోవా మీరే మాకు సాయం చేసేయండి నీ మీద ఆధారపడలాగా మీరు మాకు సాయం నా జీవితంలో వేసిన మేళ్ళన్నీ వేసిపోవా మేము పంచుకోవాలా ఇతరులకి మీరే మాకు సాయం తెచ్చేయండి గొప్పదేవన గుం చేసినా మాట్లాడి వేదల మీద దయచేసి మేము నీ ఏ ఆటంకం లేకుండా మీరు సాయం తెచ్చేమని వేసిన ప్రాసెస్ందండి అందరికి ప్రైజ్ లా ఫస్ట్గా నేను మీతోటి నా సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నా సాక్ష్యం మీకు ఆల్రెడీ అందరికి తెలుసు నేను చెప్పుకుంటే నా జీవితంలో చేసిన మేలకి దేవుడికి వంద నెల తెలిసినట్టు ఉంటుంది కదా సాక్ష్యం ఏంటంటే నైన్ మంత్స్ కంప్లీట్ అయినాక మా వైఫ్కి అయితే అందరూ తెలిసిన విషయం బేబీకి సండే ఇంకా పదిహేను రోజులు అయితే డెలివరీ అవుతున్నాగా బేబీకి ఏమైంది ప్రాబ్లం వచ్చేసింది మూమెంట్ అయితే లేదు ఇంచుమించు సండే రోజు నుంచి సండే సాయంత్రం నుంచి మూమెంట్ అయితే లేదు అంత గమనిస్తలేము మూమెంట్ అవుతులేదు అనుకొని మేము అసలు మర్చిపోయినాం మేము తెలుసా సండే నైట్ అట్లనే ఉంది మళ్ళా మండే ఎప్పుడు ఇంచుమించు నాలుగు రెండు దాకా తెలుసా అసలు బేబీ మూమెంట్ లేదు ఏం లేదు అసలు మాకు సడన్ ఆలోచన వచ్చింది బేబీ మూమెంట్ అవుతుంది అని చెప్పేసి నాకు ఎప్పుడు ఒకటి ఇరవకేమో ఒక ఫోన్ చేసింది ఇంకా ఫోన్ చేసి ఏమి బేబీ మూమెంట్ అయితే లేదు నాకు భయం అవుతుందంటే ఎప్పుడే నేను పని వచ్చేసి ఏమైనా హాస్పిటల్ తీసుకోవాలా వారికి మైనవా తీసుకొచ్చి వాటి నుంచి అక్కడ జడ్జి కనుక అన్నకు కూడా ఫోన్ చేసి అన్న అన్నాడు తొందరగా హాస్పిటల్ వెళ్ళండి హాస్పిటల్ వెళ్తేనే మంచిది బేబీ మూమెంట్ కాకపోతే చాలా డేంజర్ అని చెప్పేసి అన్నాడు ముఖ్యంగా ఏంటంటే అన్న ఈ సాక్ష్యం అన్న కూడా మంచుకుంటుంది తెలుసా అప్పటి వారు నాకు తెలియదు లేదు ఇంత అదిందని చెప్పేసి కదా అప్పుడు నాకు అనిపించింది దేవును ఏ టైంలో అయినా సరే తోడుగా ఉంటాం మేము అనుకుంటాం మనం మనుషులం అనుకుంటాం కానీ మనకు దేవుడు తోడుగా ఉండలేడు తోడుగా ఉండలేడు అనుకుంటాం కానీ ఆయన చూస్తాడు ఉంటాడు కానీ మనం మనం గ్రహించలేము దాన్ని కదా అన్న ఈ మాట చెప్పినాక నాకు అప్పుడు అర్థమైంది నాకు ఇక దేవును ఇంత మేలు ఆ జీవితంలో అసలు ఏమి ఇచ్చినా ఆయన రోజు తీసుకోలేం తెలుసా అన్న చెప్పినాక అర్థమైంది అయితే ఆ రోజు అన్న ఫోన్ చేసిన అన్న ఇట్లా అవుతుందన్న అంటే అన్న కూడా అన్నాడు మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటే ఎంబడే ఆమె నిజంగా తీసుకొని పోయినా కూడా వచ్చింది అక్కడ ఉండి ఒక సెవెన్ సెవెన్ థర్టీ దాకా ఆంటీ వెళ్ళిపోయింది నేను అప్పుడే మన గ్రూప్లందరికీ ఫోన్ చేసినా ఎప్పుడు చేసినా అంటే ఎయిట్కేమో ఫోన్ చేసిన అన్నకి చేసినా ఇట్లా అన్న ఇట్లా ఉందన్నా అందరికీ చెప్పి ప్రేర్లే పెట్టిపోయాంటే సరే అని చెప్పేసి అన్న కూడా అన్నాడు అందరూ ప్రేర్లే పెట్టిరు నేను ఎయిట్కి ఫోన్ చేసిన 8.30 థర్టీకి అట్లా బేబీ మూమెంట్ వచ్చింది తెలుసా అక్కడ అందరూ దానికి సపోర్ట్ చేసిరు మన గ్రూప్ అందరికి సపోర్ట్ చేసిరు ముఖ్యంగా నేను చెప్పే మెసేజ్ కూడా అదే ఐక్యత కలిగి ఉంటే ఏమైనా సాధించొచ్చు అనేది మెసేజ్ ఈరోజు ఐక్యత లేకపోతే ఒకరి బాధ గురికి అర్థం కాకపోతే ఒకరి సమస్య గురికి అర్థం కాకపోతే ఎట్లా గమనించలేం పేర్ల పెట్టలేం ప్రేరు చేయలేం ఎందుకంటే ఆ బాధ మనకు అనుభవించాలంటే మనం ఐక్యత కలిగి ఉంటేనే అది తెలుస్తుంది అరే వీళ్ళకి సమస్య ఉందంట నాకెట్లా ఉందో వీళ్ళకి ఉంది సమస్య నాదే అనుకొని మనం మురిపెట్టాల్సిన అవసరం వస్తుంది ఐక్యత లేకపోతే ఒకరి కోసం ఒకరు మనం భారం కలిగి ఉండలేం కదా అదే ఇక్కడ మన మాట్లాడుతుండే ఈ రోజు వాక్యం ద్వారా ప్రభు కదా ఐక్యత కలిగి ఉంటే ఏమైనా జయించచ్చని ఇక్కడ ఎగ్జాంపుల్ ఐక్యత కలిగి మనం నేను మనం ఐక్యత కలిగి ఉన్నాం కాబట్టి ఆ సమస్య నుంచి ఆ పెద్ద కీడు నుంచి దేవుడు మా పాపని కాపాడింది తెలుసా బేబీ అన్న చెప్పింది సాక్ష్యం బేబీ హార్ట్ ఆగిపోయిందంట తెలుసా ఎంత గొప్ప సాకను చూసిరా అంటే మాక్సిమం చనిపోయిన పాపం మళ్ళీ లేచింది అనుకోరాధరి గుడిగా అంతే ఇక చనిపోయినట్టే ఇక మళ్ళీ లేచి మళ్ళీ దేవుడు బతికించిండే శవాలతో మాట్లాడే దేవుడు శవాన్ని కూడా లేపే దేవుడు పెద్ద హార్ట్ ఏముంది చెప్పండి ఆయన ఆజ్ఞిస్తే మళ్ళీ జీవం పోసుకుంది హార్ట్ తెలుసా ఎయిట్ థర్టీకి బేబీ మూమెంట్ వచ్చేసింది ఎయిట్ థర్టీ ఫార్టీ ఎయిట్ ఫార్టీకి బేబీ ఫోన్ చేసిన అన్నకి ఇట్లా బేబీ ఇట్లా మూమెంట్ అవుతుందంటే దేవునికి అప్పుడే ఉందని చెప్పేసి రా తెలుసా ఐక్యత కలిగి ఉంటే ఏమైనా సాధించచ్చు అనేది నా జీవితంలో నెరవేరింది అది నేను ఒక్క ఆ మనసులో పెట్టుకొని ఎవరికి చెప్పకుండా ఉండుంటే ఏమైతే ఉన్నాను మనం అందరం ఉన్నాం కాబట్టి నేను ఫోన్ చేసి చెప్పినాను కాబట్టి అన్న కూడా అందరికీ మొత్తం ఫోన్ చేసి చెప్పినాను కాబట్టి అప్పుడు నతనీ బ్రదర్ నీళ్ళు ఉండి ఆయన కూడా ఎక్కడైనా ఫోన్ చేసి బ్రదర్ ఇట్లా ఉంది అందరూ డే బై డే డే బై డే ఇంచుమించు ఆయన హాస్పిటల్ రోజులు ప్రేరు నడుస్తున్నాం ఆమె కోసం అప్పటి నుంచి ఇప్పటి వరకు మీతోటి మెసేజ్ షేర్ చేసుకుందాం అంటే ఏదో ఒక అవసరం ఏదో ఒక సమస్య ఏదో ఒక సమస్య నిన్న కూడా మా పాపకి నేను మధ్య నుంచే ఏడుస్తుంది తెలుసు మసేడుస్తుందామే అసలు పండుకుట్టలేదు ఎంత ఎత్తుకున్నా ఊ కుట్టలేదు అసలు ఎట్లా అంటే అసలు ఆమెకు మొన్న లాస్ట్ టైం ఎట్లా సేమ్ మళ్ళీ నిన్న అట్లా అయింది ఏందేమో ఇట్లా నేను మెసేజ్ నేను షేర్ చేసుకుందాం నిన్ను నీ ఒక వాక్యం మేము నాకు ఏమి ఎట్లా అవుతుందని చెప్పేసి కదా దేవుడు మన పట్ల ఉండు కాబట్టి దుష్టుడు ఏదో రకంగా మనకి సమస్య పెడతా ఉంటాడు కాబట్టి మనం ఎక్కడ తగ్గడానికి అసలే వీల్లేదు నేను అనుకున్న ఎట్లైనా సరే నేను మెసేజ్ షేర్ చేసుకోవాలని చెప్పేసి దేవుడు మళ్ళీ నాకు అవకాశం ఇచ్చిండి ఈరోజు ముఖ్యంగా మా పాపని మళ్ళీ దేవుడు తిరిగి బతికించండి కదా లేకపోతే గర్భంలో చనిపోయేది కదా అందరికీ మన గ్రూప్ అందరికీ వందనాలు ముఖ్యంగా దేవునికి వందనాలు దేవుడు ఉంటేనే మనతోటి ఐక్యత కలిగి మనం ఉంటాం ఐక్యత కలిగి ఏవైనా సాధిస్తాం ఐక్యత కలిగి ఉంటే అంటే కమాండింగ్ అందరం కలిసి ఉన్నాం అనుకో ఏదైనా సాధించగలుగుతాం ఎవరి సమస్యలైనా మనకు అర్థమైపోతాయి ఐక్యత మనకి ఎందుకు అనుకుంటాం ఐక్యత లేకపోతే ప్రేమ లేకపోతే కదా దేవుడు ఒక సాక్ష్యాన్ని కదా దేవుడు చేసిన మిలన్నీ ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉంటాయి పెరుగుతూ ఉంటాయంట దీమని పెరుగుతూ ఉంటాయి పంచుకోలేము మనకు సాక్ష్యం దేవుడు మన జీవితం చేసి లాభమే ఉండదు ఆయనకి అరే పంచుకుంటే ఇతరులకు సాక్ష్యం వస్తుంది ఇతరులకి అరే అవునా ఇట్లా అయ్యిందా అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక ఆధారం వస్తుంది ఒక ధైర్యం వస్తుంది కదా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అదే ముంచుట చూడండి ఇక్కడ దావితి మహారాజు ఏమంటుంది కీర్తనలు వన్ థర్టీ నుంచి చూసుకుందాం ఇక్కడ దావితి మహారాజు దేవునికి ప్రార్థన చేస్తుంది ఏమని చూడండి కీర్తనలు నూట రెండో వచనం ప్రభు నా ప్రార్థన ఆలకింపు చెవియోగి నీ చెవియోగి నా ఉత్తరము వినుము నా అర్థధ్వని వినుము కదా చూడండి ఇక్కడ అరుసు అరుసుకుంట ఎట్లా అంటే నా మనసులో ఉన్న బాధ విను కదా నేను నా మనుషులు ఉన్న మీ అందరికి చెప్పినా దేవునికి చెప్పినా దేవుడు విన్నాడు ఫస్ట్ దేవునికి చెప్తే తర్వాత ఏమైనా జరుగుతుంది తెలుసు మనము ఎంత బటుకు కానీ ఫస్ట్ మనం దీన్ని ఆధారం చేసుకోవాలా దేవుని ఆధారం చేసుకోలేం మనకు ఏమి చేయలేం మనం ఎక్కడ పోయినా మనం సాధించలేం తెలుసా కదా నేను కూడా ఇట్లా చేసిన నేను ఎప్పుడు ఆమె లోపలికి పోయినప్పటి నుంచి చేస్తానేమో నేను ఏడా కూర్చున్నా ఏడా కూర్చున్నా దేవునే తలుచుకుంటున్నాను తెలుసా దేవా పాపకి ఏం కావాలి పాప మూమెంట్ కావాలా ఇక బేబీ మూమెంట్ కావాలి అసలు మూమెంట్ కావాలా మూమెంట్ కావాలి ఇదే అనుకుంటున్నాం కానీ ఎప్పుడైనా నేను తెలుసా మీరు అందరు చేసి నేను చేసినా ఇదే ప్రార్థన ఇక్కడ దాజ మహారాజ్ కూడా అదే బతిలాడుకుంటారు ఆయనని బతిమిల్లాడుకోవాలి ఆయనని ఎందుకంటే సృష్టికర్త ఆయన ఆయన దగ్గర మనం బతిమిల్లాడుకోలేమనుకో రుబాబుతుడు అడిగితే ఆయన ఏ రుబాబుపుతు ఇంకెవరు అన్నారు అప్పుడు ఏం చేశాను చెప్పండి మనం కదా రిక్వెస్ట్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ కదా నేను కొంచెం డిసప్పాయింట్ అయినా కదా అందుకే అంటున్నాను ఎట్లా ఆయన దగ్గర డిసప్పాయింట్ అయ్యి ఆయన దగ్గర అలిగిన అనుకో ఏమి అసలు మన భాష లే ఏమి మనం ఎంత చెప్పండి అలాగే మనకే నష్టం దూరం అయితే మనకే నష్టం చేయకపోతే మనకే నష్టం ప్రార్థన చేయకపోతే సేవకి వెళ్ళకపోతే మనకే నష్టం ఆయనకి ఏం నష్టం ఆయన అందుకే మనం ఎన్ని కష్టాలు వచ్చినా ఏం సమస్యలు వచ్చినా ఆయన దగ్గర మనం బతికలాడుకోవాలా బతింలాడుకుంటే ఒక సొల్యూషన్ వస్తుంది ఒక మార్గం వస్తుంది దానికి ఒక విడుదల కదా ఇక్కడ మరి మహారాజు ప్రార్థన చూడండి ఎట్లా చేస్తుండు ఇప్పుడు చూడండి మూడో వచ్చనంలో ఎట్లా ఉంటుంది దోషములు కనిపెట్టి సూచన ప్రభువా ఎవడు నిలవగలడు చూడండి దాగి మహారాజ్ ఎట్లా చేస్తుంది ప్రార్థన కదా మనము ఒకవేళ సపోజ్ మనం దోషం చేసినాం అనుకో మన దగ్గర దాచుకోగలుగుతామా దాచుకుంటామా దాచుకోలేము అందుకే అంటుండే ఆయన ఒకవేళ నువ్వు కనిపెట్టాలనుకుంటే ప్రభువా నీ దగ్గర ఎవరు నిలవరంటున్నాయన దావి మహారాజ్ అని అన్ని చూస్తాడు నీ మనుషులున్న బాధ చూస్తాడు నా మనుషులున్న బాధ చూస్తాడు నీ మనుషులు ఎసంటే బుద్ధిని చూశాడు నా మనుషులు ఎసంటే బుద్ధిని చూస్తాడు మనం దేవుని గుణగాలు ఎవరెవరికి కలిగి ఉన్నాయి దాన్ని ఎవరెవరు పాటిస్తారు పాటిస్తేనే అది మన జీవితాలు నెరవేరుతుందని ముచ్చట ఇక్కడ కదా నువ్వు కనిపెడుతున్నావు నువ్వు ఒకవేళ కనిపెట్టాలని చూస్తున్నాం అనుకో మనం నెరవేరుగుతాం అనే దగ్గర తప్పు చేస్తలేమా మనం బయటికి వెళ్ళి ఎవరిని తిట్టుకుంటలేమా బస్ సపోజ్ నేను ట్రాఫిక్ లో పోతున్న పెనకి ఆరణివారం కొడితే నా కోపం వస్తుంది అది కూడా ఒక తెలుసా అంటే ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ఆరేందుతామని అంట నేను ఆయన అది కూడా మనం కసరుకోవద్దు అసలు చూడండి ఏసు మనం ధరించుకున్నప్పుడు కదా ఆయన ఎట్లా ఓపిక పడ్డాడు ఆయన ఏమన్నా ఎంతో ఓపిక పడ్డాడు అలాంటి ఓపిక మన ఉంటే మనల్ని ఎవరు రెచ్చగొట్టినా ఏ రకంగా సరే మనం డిస్టర్బెన్స్ చేసినా మన కోపం రాదు కదా ఈయన కనిపెట్టాలని కూర్చుండనుకో ప్రభు మన దగ్గర మన సృష్టి మొత్తం మీద ఎవరైనా దగ్గర నిలవలేరు ఆయన దగ్గర ఎవరైనా దగ్గర ఇలబడలేరు ఎంత పెద్ద సేవకులైనా సరే ఏ చిన్న తప్పు చేసినా సరే ఆయన కనిపెట్ట చలో అని వదిలేస్తాడు ఆయన అంతే ఒక్కవేళ గట్టిగా కూర్చుంటే మాత్రం ఎవ్వరు దగ్గర నిలవలేరు అంటున్నా ఆయన దావి మహారాజ్ ఎవ్వరు నిలవగలరని ప్రభాని దగ్గర నువ్వు కనిపెట్టగలిగితే అని చెప్పేసి తెలుసా అప్పుడే అనుకోవాలా ఆ నేను తప్పు చేసిన నేను క్షమించబడాలా నేను దేనిసారి ఒప్పుకోవాలా దావి మహారాజ్ అదే అంటుంది ఇక బతిలాడుకుంటున్నాయని కదా ఆయన జనలో ఆయనను జనులు నీ ఎందు భయభక్తులు నీ ఎందు భయభక్తులు నిలుపునట్లు నిలుపునట్లు నీ క్షమాపణ దొరుకును చూడండి ఆయన దగ్గరనే క్షమాపణ దొరుకుతుంది ఎక్కడా దొరకదు క్షమాపణ క్షమాపణ కాదు అన్ని ఆయన దగ్గర ఉన్నాయి అంటుంది ఇక్కడ కింద పోతే అర్థమవుతుంటది ఆయన దగ్గర లేదని ముచ్చట లేదు క్షమించగలడు నీకు దీవెం లేయగలడు నీకు డబ్బు ఇవ్వగలడు నీకు ఆరోగ్యం ఇవ్వగలడు ఇప్పుడు మా పాపను ఎట్లా అయితే సజీవంగా నిలబెట్టిండో అట్లా ఏమి కావాలను నీకు ఏం అవసరం ఉందో ఆయన దగ్గర దొరుకుతుంది అంటుండే ఆయన దాదినారు మాతో గుర్తు చేస్తుండో ప్రభు దాదిన ఆయన ద్వారా ఆయన ఎట్లయితే పొందుకున్నాడో ఎట్లయితే ఆయన మేలు పొందుకుండో మనం కూడా అట్లే పొందుకోవాలి కదా ఆయన ప్రేమ మనం జీవించడం అనుకో ప్రభు ప్రేమ ఏ విషయంలో సరే మనం కోపపడలేం ఎవరి మనం తట్టు ఎవరికి అసహించుకోలేం సపోజ్ నేను ఇప్పుడు నా విషయంలో చూడండి నేను మా చెల్ల కోసం పెళ్లి చేసుకోండి ఇంచుమించు టెన్ ఇయర్స్ ఆగిన కష్టపడి ఆమె పెళ్లి చేసినాం ఆమె ఏం చేసింది ఇప్పుడు జస్ట్ ఇప్పుడు నాతోటి మాట్లాడతలేదు అట్లా అని చెప్పేసి మనం మీద అలినాం అనుకో ఎవరికప్పుడు నష్టం మనకి కదా అంటే మనం దేన్ని పోలినాం కదా అప్పుడు ఏమంటుందా వచ్చి నువ్వు ఏ నమ్ముకున్న విధానం అంటే నువ్వు దేన్ని నమ్ముకున్న నువ్వు విధానం అంటే ఫస్ట్ ఆయనకు వచ్చేది మార్క్ అక్కడనే వస్తుంది దేనికే రీమార్క్ వస్తుంది తెలుసా అందుకే అనుకున్నా చెలో ఇక వాళ్ళంతా వాళ్ళు మంచిగా ఉంటే గాలి అనుకున్నాం ఎవరో చెప్పిన అమికి ఆమె నాతో మాట్లాడతలేదు అంటే మనం చేసి మనం వదిలేసేయాలా మనం దాన్నే పట్టుకుని నేను చేసినా నీకు నేను చేసినాను నీకు అనుకో దానికి విలువ లేకుండా మా తమ్ముడు కూడా ఉన్నాడు పార్ట్నర్లే మేము ఇద్దరం కాసినాం చిట్టేసినాక అన్నే నాలుగు లక్షలు ఆయనే తీసుకుంటాం తెలుసా ఇప్పుడు ఆయనతో నేను గుట్లాడిననుకో ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తుంది చెప్పండి కొడతామా కొడితే మనం దేనిపై ఉండట తిరితే మనం దేనిపై ఉండట ఆయన గుణగ్ఞాలు మనం కలిగి ఉంటే వదిలేసేయాలంటుండే ఆయన వదిలేసేయాలంటుండు ఒక బ్రదర్ నన్ను ఇవాడు తెలుసా ఏ నువ్వు ఏడాది రూపాయి పెట్టావు అని నేను ఒక మనిషికి ఎనభై ఇచ్చినా ఆ ఎనభై వేలు మనిషి చనిపోయిండి తెలుసా చనిపోయిండు ఇప్పుడు ఎవరైనా అడుగుతాం పైసలు మనం పోయినా అడగలం ఒక పేపర్ రాసుకోలేము ఒక ఏమి సంతకం పెట్టుకోలేము నేను అనుకున్నా చలో బాబా ఆయన చనిపోయిండు కదా అంటే నాకంత తెలివి లే అంటే అంత ఆలోచించలే నేను అప్పుడు ఒక పేపర్ అన్నా రాసుకుందామని అట్లా నేమంటున్నానంటే వదిలేసేసాం ఎవరి మనం ఏమంటారు ఎవరి మీద అసహ్యం పెట్టుకోదు ఎవరి మీద అది ఇప్పుడు వాళ్ళ కొడుకున్నాడగలుగుతాం పోయి ఎక్కడిది ఏంది అని ఆయన రూల్స్ తీసిననుకో అప్పుడు ఏం జరుగుతాము సాక్ష్యం లేదు ఏం లేదు మా దగ్గర అన్ని సాక్ష్యాలు వేసుకోబడి దగ్గర ఉన్నాక ఆయన దగ్గర ఎవరు నిలగలుగుతారా తప్పు చేసిన వాళ్ళు అందుకే ఆయన గుణగాల మనం కలిగి ఏ విషయం ఇస్తాము ఇచ్చినా సరే మనం మర్చిలేసే అలాంటి అవి ఎట్లా రావాలో అట్లా వస్తాయంటాడు ఆయన నీకు రెండంతలు వస్తాయంటాడు ఆయన చేసి నీ మర్చిపోతే నీకు రెండంతలు ఇస్తా అంటాడు ఆయన ఆయన మనం కలిగి ఉంటే ఆయన ప్రేమ కలిగి ఉంటే ఆయన ధరించుకుంటే మనము ప్రతి విషయంలో ఆయన దగ్గర తగ్గించని ఉంటాం మనం తగ్గించుకొని ఉంటాం ఆయన దగ్గర ఎక్కడ తొందర ఎవరు నశించుకోం ఎవరిని తిట్టం ఇవన్నీ అది తెలుసా అట్లా ఎవరు ఎన్ని మాటలు సరే ఎక్కడ మనకి ఎక్కడి నుంచి సమస్య సరే మనము ఎక్కడ తగ్గుద్దు అసలు దేనికే గట్టి ఇలా వాడాలి ఆయన దగ్గర మనం తప్పించుకుని పోలేము ఆయన దగ్గర వ్యతిరేకం తిరిగినాం అనుకో ఏడి పోయినా మనకు క్షమాపణ దొరకదు దీవెన దొరకదు సపోజ్ ఏమైనా నాకు ఏదైనా రోగం వచ్చింది అనుకో దానికి స్వస్థత కూడా కలగదు ఈ డాక్టర్లు మించిన డాక్టర్ ఆయన సృష్టికర్త ఆయన సృష్టి మొత్తం ఉంది సమస్త మొత్తం ఉంది అంటుండే ఆయన దావెద్ నీ దగ్గర అన్ని ఉన్నాయి అంటుండే చూడండి నీ యుద్ధ క్షమాపణ దొరుకు క్షమాపణ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి క్షమాపణ అంటే మామూలు విషయం కాదు తెలుసా అన్ని చేసినాక ఇప్పుడు సపోజ్ నన్ను రప్పరప్ప ఎవరన్నా కొట్టినాక నేను అరే నన్ను క్షమించే ఎట్లుంటుంది అరే కొట్టినాక మళ్ళీ ఇంత అడుగుతున్నాను బాధ కదా ఆయన బాధపడాడు క్షమించే రుదమే ఆయనకు తిట్టిన ఆయనని ఆయన ఎన్నిసార్లు అసహించుకున్నా ఇంత ప్రేరు నేను ఇంత వాకింగ్ చెప్తున్నా నాకు సమస్యకు వచ్చిన అన్నావు అనుకో అప్పుడు ఆయనకి ఏమనిపిస్తుంది అరే ఇంత దానికి ఇట్లా చేస్తుంది అని చెప్పేసి కదా దాజ మహారాజు మనతోటి మళ్ళా ఆయన ఆయన ఎక్కడ ఏమైనా ఆయన ఎట్లయితే ప్రాణం చేసిండ్రో ఎట్లయితే మేలు పొందుకుంటూ అవన్నీ మనకి ఇప్పుడు దేవుడు మన గుర్తు చేస్తున్నాడు కదా ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది క్షమించే హృదయం కలగాలి ఫస్ట్ అన్నిటి క్షమించే హృదయం కలిగిందనుకో ఆటోమేటిక్ అన్ని వచ్చేసాను దగ్గరికి కదా కొరకు నేను కనిపెట్టుకొని కనిపెట్టుకొని ఆయన మాట ఆయన మాట మీదనే నేను ఆశ పెట్టుకుని చూడండి మన ప్రాణము మన జీవితము అన్ని ఆయన మీద ఆధారపడాలంటుంది ఇక్కడ దాద చూడండి ఆయన ప్రాణము ఆయన మాటని మృతం మనం మన జీవితం రద్దు చేసుకోవాలా ఆశ పెట్టుకోవాలా ఇవ్వ మీదనే ఆశ పెట్టుకోవాలా ఎవరి ఆధారం ఉండాలా ఆయన మీద ఆధారం పడి ఉండాలి మనం మనుషుల్ని ఎప్పటికీ ఆధారం తీసుకోదు మనం కదా ఇక్కడ చూడండి ఆయన మాట మీ ఆయన మాట చదవమా కొరకు నేను కనిపెట్టుకొని నా ప్రాణము ఆయన కొరకు ఆయన కొరకు కనిపెట్టుకొని చూడండి ప్రాణానికి సమస్య వచ్చిందనుకో ఫస్ట్ ఎక్కడ ఉరుకుతుంది ప్రాణం ఆయన దగ్గరికి ఉరుకుతుంది ఎందుకంటే ప్రాణం పెట్టింది ఆయన్నే కదా డాక్టర్ దగ్గరికి ఉరికే ముందు ఆయన దగ్గరికి పోవాలి మనం ఫస్ట్ ఆయన సన్నిధిలో మనం కూర్చోవాలి ఫస్ట్ కదా మా పాప ఇట్లా అయిందని మాకు గుర్తు లేదు తెలుసా లేకపోతే మేము ఇక్కడనేటువం ఇక్కడనే ఆయన దగ్గర కూర్చుంటున్నాం హాస్పిటల్కి పోయాక హాస్పిటల్ నుంచి స్టార్ట్ మన ప్రార్థన అప్పటి లైట్ తీసుకున్నా కానీ ఏ సమస్యలు సరే ఎక్కడైనా సరే ఆయన మనల్ని కనపెడుతూనే ఉంటాడు మనం ఆయనను చూడకుండా మనం చూస్తూనే ఉంటాడు వీడు నా దగ్గర కూర్చుంటాడా కూర్చోడా నా మీద ఆశ పెట్టుకుంటాడా పెట్టుకోడా ఆయన మీద ఆశ పెట్టుకోవాలి మనం ఖచ్చితంగా కదా ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను చూడండి ఆయన మాట మీద ఆశ పెట్టుకొని ఉన్నారు నీకు అంటే ఇస్తాడు ఆయన చలో ఎందు ఏమైనా కానీ నీకు ఇస్తది అది ఏ టైం అయినా దగ్గరికి రావాలను ఎప్పుడు రావాలను అప్పుడే వస్తుంది మరి దానికి ఒక టైం కూడా సెట్ చేసి పెడతాడు ఆయన మనం అనుకున్నంత ఈజీగా రాదు అది కదా కావలి వారు ఉదయ కొరకు ఉదయ కొరకు నా కనిపెట్టట కంటే ఎక్కువగా ఎక్కువగా ప్రభు కొరకు చూడండి మనకు కావాల కోసం తెలుసు అనుకుంటా అందరికీ వాళ్ళు ఎట్లా ఉంటారు తెలుసా ఊరి మీద మొత్తం తిరుగుతూనే ఉంటారు వాళ్ళు ఎక్కడ ఎవడు అక్రమంగా వెల్లు కడుతున్నాడు ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఉంటాడు కావాలి వాడు అని పనే అది తెలుసా మనం మనం మనం మనం కూడా కావాలి మనం కూడా ప్రభు దగ్గర మరి ఆయన కోసం మనం కనిపెట్టుకుంటూ ఉండాలా తెలుసా చూడండి ఇక్కడ దావద్ మహారాజు ఎట్లా కనిపెట్టుకొని ఉంటాడో అట ప్రాణం కోసం కనిపెట్టుకొని ఉంటాడు కదా మొత్తం ఆయన మీద ఆధారపడ్డాడు ఆయన ఎవరిని ఆధారం ఆయన దగ్గర అన్ని ఉన్నాయి ఆస్తు ఉంది ఉంది అన్ని ఉన్నాయి అయినా కానీ ఆయన సన్నిధిలో కూర్చొని ఎట్లా ఎట్లా ప్రార్థన చేస్తుంది చూడాడు ఆయన సడి నుంచి ఇది ప్రాధాన్యం మొత్తం ప్రాధాన్యత వినోపమే చేస్తున్నాడు కదా ఆయన కోసం కనిపెట్టుకొని ఉన్నాడంట ఆయన దగ్గర కనిపెట్టుకొని ఉంటే ఎక్కడ పోయినా నీకు ఏమి ఆయన జరగదు కదా సమస్తం ఆయన దగ్గర ఉంది కాబట్టి కదా ఇచ్చాడు ఆయన్ని తీసుకున్నాడు ఆయన్ని నీకు ఏం ఇస్తాడు నీ దగ్గర ఏం అవసరం అవసరం లేదో ఆయన ఇది ఆయన టైం బట్టి నీ దగ్గరకు వస్తుంది టైం బట్టి నా దగ్గరకు వస్తుంది కదా కావలి వారు ఉదయం కొరకు ఉదయం కొరకుంటే కనిపెట్టుడ కంటే ఎక్కువగా ఎక్కువగా నా ప్రాణం కనిపెట్టు చూడండి ప్రాణం ప్రాణం ఎట్లా కనిపెడుతుంది చూడండి ఎప్పుడు నన్ను ముట్టుతుంది ఎప్పుడు నాకు విడుదల ఇస్తాం ఎప్పుడు నాకు నాకు ఈ బాధ పోతుంది ఎప్పుడు నాకు సమస్య పోతుంది అది కనిపెట్టుకుంటూనే ఉంటుంది అన్నిటికైనా కనిపెట్టుకోవాల్సింది మా మీన్ అంటే దేవుని యొక్క జ్ఞానం కావాలి మనకి అప్పుడే అన్ని అన్ని మనం గ్రహించగలుగుతాం కదా ఇదో మీద చూడండి ఇజ్రాయిలు ఎవరి మీద ఆశ పెట్టుకోవాలా మనుషుల మీదన పాస్ట్రల మీదన ఎవరి మీద సంఘాల మీద ఏహో మీద ఆశ పెట్టుకోమంటుండు కదా ఇప్పుడు మనుషుల కోసం ఇది ఇప్పుడే కదా మరి అట్లా ఇప్పుడు ఏమంటుడు ఇజ్రాయిల్ యుహో మీద ఆశ పెట్టుకున్నాము ఆయన మీదనే ఆశ పెట్టుకోమంటు మనుషుల మీద కాదు చర్చి మీద కాదు సంఘం మీద కాదు యహో మీద ఆశ పెట్టుకొని అప్పుడు నువ్వు చెప్పేసి ఎంతమంది ఈ శ్వాసం పెట్టి వాళ్ళందరూ మన కోసం అప్పుడు ప్రార్థన చేస్తారు ప్రార్థన ఇరవై తెలువలలో వాక్యం ఇరవై తెలువలలో ఏ పోతే మనమందరం అట్లా ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనమందరం అట్లా అదే రూట్లో నడుస్తున్నాం కాబట్టి నేను చెప్పం కలి అందరూ మా పాప కోసం ప్రార్థన చేశారు అన్నారు నేను విజయం పొందుకున్నా విజయం మేము చూసినాం కదా ప్రేమ విలువ లేకపోతే కదా ప్రార్థన విలువ తెలియకపోతే కనిపెట్టలేరు కదా చూడండి ఏమంటుండి ఇక్కడ ఇస్రాయిల్ యహో మీద ఆశ పెట్టుకున్నాము చూడండి ఆయన దగ్గర ఏం దొరుకుతుందో యోవ యోద్ధ కృప దొరకును చూడండి విమోచన విడిపించడము సంపూర్ణంగా నీ విడిపిస్తా అంటుండో కృప దొరుకుతుందంట కృప దొరికిందనుకో ఆయన దగ్గర ఎటు పోయినని కృప దొరుకుతూనే ఉంటది ఎందుకంటే దేవుని కృప నీ మీద ఉన్నప్పుడు మనుషులు ఎంత ఆటోమేటిక్ ప్రేమగా కనిపిస్తుంది మీద వాళ్ళు నీ మీద జాలి చూపిస్తారు దేవుని ప్రేమ దగ్గర ఉంటే ఆటోమేటిక్ మనుషులందరూ కరిగిపోవాల్సిందే ఎందుకంటే ఎట్లా మాట్లాడాలను ఏం మాట్లాడాలను అవతరులకి ఎట్లా జవాబు ఇవ్వాలను ఎట్లా మనం అని ఎట్లా మనము ఏమంటారు తగ్గించుకొని నడవాలను ఎట్లా మనం తగ్గించుకొని జీవించాలను అన్ని అర్థమైపోతాయి ఆయన కృపణ దగ్గర ఉంటే కదా సంపూర్ణమైన విమోచన ఆయననికి ఇస్తా సంపూర్ణమైన విమోచనకి దొరుకును విమోచన దొరికితే అంటే నేను విడిపించిన ఆయన ఉన్నాక ఎవరు అవసరం లేదు కదా అదే కీర్తనం వన్ థర్టీ వన్ ఫస్ట్ నుంచి నా హృదయము నా హృదయం అహాకారం గలది కాదు నా కన్నుల మీద నా కన్నుల మీద చూసిన అవి నాకు అందని వాటి ఎంతైనా గొప్ప వాటి ఎంతైనా నేను అసభ్యము చేసుకున్నట లేదు అభ్యాసం చేసుకున్నట మనకి ఏది కావాలో తెలుసు మనకు దా మనకు కానీ దానికోసం మనం కనిపెట్టుకోవడం వేస్ట్ కదా అదే అంటుంది ఇక్కడ దాదు మహారాజు నేను ప్రాణము నా ప్రాణములు నిమ్మల పరుచుకొని ఉన్నాను సమదాయించుకొని ఉన్నాను చనుపాలు విడిచినను పిల్ల తన తల్లి యొద్ ఉన్నట్లు చనుపాలు విడిచిననా పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ ఉన్నది చూడండి కదా ఎంత చిన్న చిన్న పాప చిన్న పిల్లలు ఎట్లుంటారో అట్లా తగ్గించుకున్నాడు తెలుసా మొత్తం కదా మొత్తం తగ్గించుకున్నా అసలు ఎక్కడ తప్పు చేసిన దానికి ఎంత చేసిండవో దానికి డబల్ అనుభవిస్తున్నాయన బాధని డబల్ తగ్గింపు తగ్గించుకుంటున్నాడు తగ్గి ఎంతను ఒప్పుకుంటే దేవుని దగ్గర అంత క్షమాపణ అంత ప్రేమిస్తాడు కదా అడిగే విధానము ప్రేమి అంటే అడిగే విధానం కానీ పొందుకునే విధానం కానీ ఎట్లా ఉండాలంటే తగ్గించుకుని ఉన్నాను మొత్తం తగ్గింపు లేకపోతే ఏమి దొరకదు మనకు కదా మనుషుల ప్రేమ దొరకదు దేవి ప్రేమ దొరకదు తగ్గించుకొని లేకపోతే కదా తగ్గించుకొని మనం అనుకో ఆటోమేటిక్గా దేని ప్రేమ మన దగ్గర ఉందనుకో మనుషులు ఆటోమేటిక్ వచ్చేస్తారు మా దగ్గరికి కదా థర్టీ త్రీ దాంట్లోనే వన్ థర్టీ త్రీ ఫస్ట్ నుంచి ఇక్కడ చూడండి ఏం ఇక్కడ నేను ఇందాక చెప్పిన చోట్ని ఇక్కడ సవోదరులు చూడండి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోనం చూడండి నేను ఇప్పటిదాకా చెప్పిన మా కదా అందరం మనం మనం ముందం కలిసి ఏమైనా జయించగలదము జయించగలుగుతాము అనేది ఇక్కడ పాయింట్ ఇక్కడ సహోదరులందరూ ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలంట అది ఎంతో మనోహరం అంట చూడండి రెండు తీరు మాట్లాడుతుంది మేలంట మనోహరం అంట మనోహరం అంటే సంతోషం ఇది పట్టలేనంత సంతోషం తెచ్చ ఎందుకంటే నా నా దగ్గర ఉంది సంఘం నా కోసం ప్రార్థన చేస్తుంది నాకు విడుదల పోతుంది ఇస్తారు నాకు సమస్య పోతుంది నాకు ఈ కీడు పోతుంది నాకు ఐక్యత కలిగి ఉంటే అని ఐక్యత ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు నాకు సమస్య వచ్చింది అనుకో ఖచ్చితంగా నేను ఫోన్ చేయగలిగితే ఐక్యత కలిగి ఉంటే ఎవరంతా మనం వెళ్ళిపోయానుకో ఎవరికి చేస్తాం చెప్పండి కదా ఐక్యత కలిగి ఏమైనా జయించట్టు అంటుండం ఇక్కడ ఐక్యత కలిగి చాలా అవసరం అంట ఎవరికి ముఖ్యంగా ఇజ్రాయల్ ప్రజలకి ఆ ఇజ్రాయల్ ప్రజలు మనము ఎవరైతే వాక్యాలు కనిపెట్టుకొని నడుస్తారో ఎవరైతే ఆయన సన్నిధిలో ఉన్నారో కదా ఈ వాక్యం ఎంతమందికి అర్థమవుతాయో అందరూ ఆయన ఇజ్రాయల్ ప్రజలే అందరూ ఏం చేయాలి ఐక్యత కలిగి ఉండాలంటుండే ఆయన ఐక్యత లేకపోతే మనం ఏమీ జయించలేము మనమందరం ఐక్యత కలిగి ఉన్నాం కాబట్టి మేము ఇప్పుడు ఒక పెద్ద సమస్యను మేము జయించినాం తెలుసా కడుపులాగా చనిపోతే పాప ఎంత డేంజర్ తెలుసా మళ్ళీ ఆపరేషన్ చేసి మళ్ళా చేసి తీయడము ఆమెకు ఇబ్బంది మనకు అంటే ఆపరేషన్ అంటే మామూలే కానీ చనిపోవడం అంటే ఎంత పెద్ద సమస్య అది ఎంత పెద్ద శోధన అది ఐక్యత కలిగి ఉన్నాం కాబట్టి నేను జయించిన మేము ఇప్పుడు మా పాపను చూడగలుగుతున్నాము ఆ బాధ పోయింది మాకు తెలుసా ఆమె నవ్వుతుంటే ఆమె ఆడుతుంటే ఎందుకు దేని దగ్గర మనం ఐక్యత కలిగి ఉన్నాం కాబట్టి నేను మనం మన మీ అందరితో నేను ఐక్యత కలిగి ఉన్నాం కాబట్టి ఐక్యత కలిగి ఉండడం చాలా అవసరం అంటున్నాయన ఐక్యత లేకపోతే మనం ఏమి జయించలేం అంటున్నాయన కదా ఇప్పుడు ఏం చేద్దాం యోనకి వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి వీళ్ళందరూ ఐక్యత కలిగి ఉన్నారు కాబట్టి యోన చెప్పిన మాట అందరూ పాటిస్తారు ఐక్యత లేకపోతే పాటించలేము కదా ఇప్పుడు మనం ఐకత కలిగి ఉన్నాం కాబట్టి సపోజ్ ఇప్పుడు అన్నకు వచ్చినా మనకి ఏమైపోయిపోయిపోయిపోయిపోయినానుకో పలాన్ టైంలో మీరు ఇట్లా ప్రారంభం చేయాలా పలాన టైంలో మీరు మీటింగ్ ముందు రావాలా అని చెప్పి అనుకో అదే ఐకత మనం చూసినాం ఇప్పుడు అన్న చెప్పితే మనం కూసుటే అన్నకు మనకు వస్తే మేల్లాడ మనం కూసుటే మనతో దేవుని మాట్లాడతాడు ఐక్యత చూడండి వీళ్ళ అందరూ పాటిస్తున్నారు ఆయన మాటని యోనా మూడో అధ్యాయం నాలుగో వచ్చిన నుంచి చూసుకుందాం మనం ఇక్కడ నాలుగు ఐదు నుంచి చదువు ఇదివే పట్టణపు వారు దేవుని అందు విశ్వాసం వచ్చి ఉపవాస దినము చాటించి అందరినూ గోనే పట్టు కట్టుకుని చూడండి అందరూ ఐక్యత కలిగి ఉన్నారు కాబట్టి ఈ యోనా మాటలు అందరూ విన్నారు ఇట్లా యోన ఇక్కడ ఒక చట్టం తీసుకొచ్చిండి అక్కడ అని మనం అందరం ఇట్లా చేస్తే దేవునిగా చూడండి గోన కట్టుకొని కూర్చోవడం తగ్గించుకొని కూడా ఇప్పుడు అక్కడ ఇక్కడ కింది ఉంటుంది రాజు కూడా తగ్గించుకొని కూర్చుండు అక్కడ చదువుకుంటూ పోతే అర్థమవుతుంది మనకి కదా అందరికీ వాక్యం తెలుసుకొని మళ్ళీ దేవుడు మనతో మాట్లాడుతుండు దేవుడు మనకి మళ్ళీ గుర్తు చేస్తున్నాడు ఆయన కదా ఏమంటుడు నీ పట్టిన వారందరూ దేవుని విశ్వాసం ఉంచి ఉపాస జీవం చాటించారంట ఉపాసం చేయంటే చేయాలా మనం ఉపాసం ఉండి మీరు పాలన చేయండి చేయాలా మనం అప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు అప్పుడే మనకున్న సమస్యలు పోతాయి మనకున్న రోగాలు పోతాయి మనకున్న కష్టాలు పోతాయి మన జీవితం ఏం లోటుందో అంత పోతుంది అప్పులు కాని పోతాయి మనం ఇల్లు కట్టాలనుకో ఇల్లు సేవ చేస్తాం కదా ముఖ్యంగా మనకు కావాల్సింది దేవుని యొక్క జ్ఞానం కావాలి మనకి కదా దేవుని యొక్క సంపూర్ణత మనకు కావాలా కదా ఇక్కడ చూడండి ఆయన మాట ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే అందరు విన్నరు ఇక్కడ కింద ఆ సంగతి ఆ సంగతివే రాజినప్పుడు చూడండి రాజు కినబడుతుంది ముచ్చట చూడండి ఆ రాజు అతడు అతడును మీద నుండి తీసివేసి కట్టుకొని గోనపట్టు కట్టుకొని కూర్చుండారు చూడండి రాజుకు ఏమవసం చెప్పండి ఊరికి సమస్య వస్తాయి ఆ దేశానికి సమస్య వస్తాయి కదా తగ్గించుకుంటున్నా ఆయన కూడా అదే ఇప్పుడు ఆయనకు మొత్తం కూడా ఆయన పరచలేదు కదా ఆయన పరిపాలించేది కదా రాజము అరే రాజం పాడైపోతే ఆయన పేరు వస్తుంది అక్కడ పేరు రేపు పలా రాజు ఇట్లా అంట ఈ పట్లం ఇట్లా పోయిందండి ఆయన కూడా తగ్గించుకున్నాడు తెలుసు ఆయన కూడా లోబడిండు యోన చెప్పిన మాటకి కదా ఇట్లా మనం ఉపాసం ఉండి దేని దగ్గర మనం కనిపెట్టుకుని ఉంటే మన మన మీద మన దేశానికి వచ్చే ఏమంటారు తెగులు పోతుంది అని చెప్పేసి యోన ఒక చట్టం తీసుకొచ్చినక్కడ అందరూ పాటిస్తారు అక్కడ ఎవ్వరు ఆదం కలేదు మాటని ఐక్యత అది ఐక్యత అట్లా ఉన్నాం మనకు ఎవరు చెప్పిన మాట అయినా సరే వినాల్సిందే మనం అన్నది అది మన గ్రూప్లో ఎవరు చెప్పినా సరే మన మాట చలో ఇప్పుడు పాట అంటే మనం పాట మెసేజ్ అంటే మెసేజ్ అలాంటి టైంలో మీటింగ్ ఉందంటే అలాంటి పోవాలా అదే ఐక్యత అంటాం లేకపోతే ఎట్లా అర్థమవుతుంది మనకి సమస్యలు బాధలు ఎట్లా అర్థమవుతాయి కదా ఐక్యత కలిగి ఉంటే జయించచ్చు మనం ఇక్కడ అనేది యోనాధార మన దేవుడు గుర్తు ఇందాక మనకు దావి దావి మహారాజు ద్వారా గుర్తు చేసిండు ఇప్పుడు యోనాధారా గుర్తు చేస్తుంది కదా చూడండి రాజు ఏం చేసిండు తన సింహాసనం నుంచి దిగిండట సింహాసనం మీద దిగి ఎట్లా చేసి చూడండి ఆయన తన వస్త్రములు తీసివేసి గోనె పట్టు కట్టుకొని బూడుదలో కూర్చుండంట ఆయన చూడండి చదవం ఆ రోజు ఆ సంగతి ఆ సంగతి రాజున వినబడినప్పుడు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుంచి సింహాసనం మీదకి దిగిండు తగ్గించుకోండు మొత్తం రాజు తీసివేసి బోనట్టు కట్టుకొని బోన పట్టు కట్టుకొని బూడిదలో కూర్చుండు బూడిద అంటే పెండుకుప్ప తెలిసా మనకి వెంట మనకి ఇక్కడ ఊర్ల మాస్ ఉంటాయి వెంటలు ఎవరు కూర్చున్నాడు చెప్పండి పిచ్చులు కూస్తారు ఆడ లేకపోతే ఏమంటారు గాడులు కూస్తాయి పందులు కూస్తాయి కుక్కలు కూసు అన్ని కూస్తుతాయి కదా అంత తగ్గించుకున్నాడు ఇక్కడ రాజు కూడా అంత తగ్గించుకొని దేశం మీదకి వచ్చే తెగులు పోవాలని చెప్పేసి ఆయనకు చూడండి ఎంత బాధ ఉంది ఎంత ఆశ చూడండి ఆయనకి దేవుడు మా గొప్ప దేవుడు కర్ణించే దేవుడు ఆయన కదా క్షమాపణ ఇచ్చే దేవుడు ఆయన క్షమించే దేవుడు అని చెప్పేసి వాళ్ళకి తెలుసు మనం ఒప్పుకోలేకపోతే మన సమస్య ఎట్లా పోతుంది మనకు వచ్చిన కీడు ఎట్లా పోతుంది ఒప్పుకోవాలి ఫస్ట్ అంటుండే క్షమాపణ ఖచ్చితంగా అవసరం మనకి క్షమాపణ లేకపోతే క్షమించే ఉదయం కానీ క్షమాపణ లేకపోతే ఎట్లా విడుదల వస్తుంది మనకి ఇక్కడ విడుదల అదే అంటుంది ఇక్కడ యోన పట్ చూడండి కదా ఏమంటుంది ఇక్కడ చెప్పిన మాట అందరూ పాటిస్తారు ఇక్కడ రాజు తగ్గించుకొని కింద ఊసునాడు వచ్చి సింహసనం మీదకి వెళ్ళొచ్చి అని ఉంటే ఆయనకి ఇప్పుడు సపోజ్ ఊరంతా పోతే ఆయనకి ఏమవుతుంది ఆయన సింహాసనం ఏమైనా పోతుందా తగ్గించుకొని ఆయన ఊరు అవసరం ఆయనకి మనుషులు మాట అవసరం ఆయనకి దేవునికి లోబడడం అవసరం ఆయనకి కదా మరియు రాజ రాజన తను తను ఆయన మంత్రులు మంత్రులు ఆజ్ఞ అయ్యగా ఒకవేళ ఒకవేళ దేవుడు దేవుడు మనసు త్రిప్పుకొని త్రిప్పుకొని పచ్చత్తాపుడ మనము మనము లయము కాకుండా లయము కాకుండా మన కోపాన్ని చల్లార్చుకునము కనుక గనక మనుషులు ఏది మనుషులు ఏది పశువులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు చూడండి తాగకూడదు పశువులు కాని ఎద్దులు కాని గొర్రెలు కాని మేత మేయకూడదు నీళ్లు తాగకూడదు చూడండి పశువులు కూడా ఆయన మాటింటున్నాయి ఎద్దులు కూడా ఆయన మాటింటున్నాయి గొర్రెలు కూడా ఆయన మాటింటున్నాయి కదా మనుషులు వింటలే ఆయన మాట అది ఎవరెవరైనరో వాళ్ళందరూ మనుషులు గొర్రెలు అంతే కదా మనుషులు చూడండి మనుషులు ఇక్కడ పశువులు వింటున్నాయి అక్కడ ఆ తీరి అయిన సృష్టి మొత్తం అయిన మాటింటది లీల అనే మాటింటాయి గాలి అనే మాటింటది కొండలు అయినా మాటింటాయి కదా ఇప్పుడు ఉన్న మొత్తం సృష్టి అయిన మాటింటది మనుషులే వింటలే ఆయన మాట రివర్స్ అవుతారు వింటరు మళ్ళా రివర్స్ అవుతారు వింటరు దూరం పోతారు వింటరు దూరం పోతారు కదా ఎంతమంది ఎన్ని మేలు పొందుకోలేరు చెప్పండి అందరు మేలు పొందుకోరు ఆయన దగ్గర అందరు మేలు పొందుకొని మళ్ళా రివర్స్ మళ్ళా రివర్స్ మళ్ళా రివర్స్ కదా ఆయన మనకి చేసిన మేలు లేకపోతే ఆయన చేసిన మనకి దీవెన్ లేకుండా పోతే మనకి ఇచ్చిన ఆశీర్వాదం పెట్టుబతుంది అప్పుడే మర్చిపోయి అప్పుడే దూరం అయిపోతారు కదా అన్ని ఇక్కడ ఆయన మాటి ఉన్నాయి చూడండి ఇక్కడ ఎద్దులు గొర్రెలు మేక అన్ని మొత్తం ఆయన మాటి తెలుసా కదా పశువులు అన్నీ మనుషులే వింటారు అనమాట మనుషులు వినాలి అనేది ఇక్కడ పాయింట్ కదా అందరు విన్నరు అక్కడ తగ్గించుకొని కూసురు అక్కడ రాజు ఒక ఆగ్నేయం కానీ మొత్తం అందరు మంత్రులు కానీ పశువులు కానీ ఎద్దులు కానీ అన్ని అనే మాట విన్నాయి అక్కడ మాట ఏసపు మాట విన్నాయి సపోజ్ ఇప్పుడు రాజు ఫస్ట్ మాట్లాడినట్ట మాట ఏసుపకు లోపడ్డే ఇవన్నీ కదా చూడండి ఈ సొంట జ్ఞానము ఈ సొంట తెలివి ఉంటే కదా అర్థమైపోతుంది మనకు అప్పుడే అరే బాధ అయింది సమస్య ఎట్లా జయించాల మనం ఉపాసం జయించాలంట సమస్య కదా తన చట్టం ఇట్లా వచ్చింది ఇప్పుడు తన ఆజ్ఞ ఇట్లా వచ్చింది ఇప్పుడు ఏసు ఆజ్ఞ మనం దాన్ని పాటించాలా పాటిస్తే ఏమవుతుంది సమస్య పోతుంది పాటిస్తే ఏమవుతుంది కీడు పోతుంది కదా ఇక్కడ మరి మాట్లాడుతుంటారు మనతోటి చూడండి ఆయనను మనం జయించాలంటే ఆయన దగ్గర మనం బతిమీలాడుకోవాలా డిమాండ్ చేస్తే మనం ఏమీ చేయలేము ఆయన దగ్గర కదా డిమాండ్ చేసాం అనుకో ఏమి లాభం మనకేం ఏమంటారు డిమాండ్ చేస్తాం మనకే లాస్ కదా ఇక్కడ చూడండి వీళ్ళందరూ బతిమీలాడుకుంటే వీళ్ళకి ఏం తక్కువ రాజుకి ఏం తక్కువ దావో ఇప్పుడు దావురి మాది చూడండి ఎంత పచ్చతా పడ్డాడు ఎట్లా చేస్తుండే ప్రార్థన ఆయన మీద మీరు ఆధారపడండి ఆయన దగ్గర మీకు రక్షణ దొరుకుతుంది ఆయన దగ్గర మీకు క్షమాపణ దొరుకుతుంది అని చెప్పేసి అంటుండ అక్కడ ఇక్కడ యోన కూడా చూడండి ఒక చట్టం పెట్టిన అక్కడ అందరు పాటిస్తారు అక్కడ రాజు ఆగ్నేయంగానే అందరు పాటిస్తారు యోన పెట్టిన చట్టము రాజు ఆగ్నిస్తే అందరూ పాటిస్తారు ఇంకా రాజు భయం ఎక్కువ ఉంటుంది కదా మనుషులకి కదా అరే ఇట్లా అన్నాడంట మరి మనం ఇట్లా చేస్తే మన దేశం మీకు వచ్చి కీడిపోతుంది కదా మనం ఇట్లా చేద్దాం అని చెప్పేసి ఆయన అక్కడ పశువులు ఎద్దులు ఆయన మాట విన్నాయి అక్కడ కదా వింటాయి ఇప్పుడు కూడా వింటాయి అన్నమాట ఇప్పుడు కూడా అన్ని గాలి అయిన మాట ఉంటది నీలైన మాట ఉంటాయి మనుషులే అన్ని పొందుకొని అన్ని దీపెలు చూసి అంతా మేలు పొందుకొని వింటలేరు ఆయన మాటని వ్యతిరేకం వ్యతిరేకం వ్యతిరేక రివర్స్ రివర్స్ రివర్స్ ఆయన దగ్గర కనిపెట్టుకొని కూర్చుంటే కదా మనకు అర్థమైపోతే అన్ని అర్థమైపోతాయి కనిపెట్టుకొని కూర్చుంటే ఎక్కడ డౌట్ ఉంది నీకు డౌట్ ఆయన క్లారిఫై చేస్తాడు ఆ డౌట్ ఆయన నీ చదువుకుంటా పోతే చదువుకుంటా పోతే పని చేసుకుంటా పోతే చేసుకుంటా పోతే దాంట్లో ఉన్న పిక్నిక్ తెలుస్తుంది ఎట్ల అయ్యా పని ఇంత ఈజీగా చేస్తే పని అవుతుంది అని చెప్పేసి కదా చదువుకుంటూ పోతే అర్థం వాక్యం చదువుకుంటా మనం దాన్ని గ్రహించుకుంటూ పోతే అవి అర్థమైపోతాయి ఇక్కడ ఏమి ఉంది ఇక్కడ ఈ చేయదు కదా ఈ చేయదు ఇక్కడ ఇట్లా ఏమన్నాడు కదా ఇది ఇట్లా చేయాలా కదా ఏదైనా మనం ట్రై చేస్తేనే అర్థం అయిపోతుంది అనుభవిస్తేనే తెలుస్తుంది మనకి కదా యూనోదారు ఇక్కడ మాట్లాడుతు దాదిమారి దాని మాట్లాడుతుండే కదా ఏ ఎట్లా పొందుకోరు ఎట్లా ఇట్లా దేవుని ఎట్లా పత్తిలు ఆడుకోరు అట్లా పశ్చాత్తాము చాలా అవసరం ఇతరుల కోసం ఇంకా చాలా అవసరం తెలుసు అరే ఇందులో క్షమ వచ్చిందంట ప్రభు ఆ క్షమ పోవాలా ఆ సమస్య పోవాలే అని చెప్పేసి మనం కోసం ప్రార్థన చేసినాం అనుకో తొందరగా ఉంటాడంట దేవుడు ఇంకా కదా ఇక్కడ చూడండి లూకాసు వర్త వాక్యం ఉంటుంది అన్నందరూ తెలుసు ఒక లేవిడు ఒక యాజకుడు ఎట్లా ఉన్నాడు ఒక సమరడు ఎట్లా ఉన్నాడు అని చెప్పేసి కదా అలాంటి గుణగానాలు ఎవరికి ఉండదు తెలుసా లేవిడు ఎట్లా పోతుడు సమర లేవిడు ఒక యాజకుడు ఎట్లా పోతుడు కదా ఒక సమరడు ఎట్లా పోతున్నాడు కదా ఎందుకు ఏసుమని నమ్ముకున్నా లేదా వీళ్ళందరూ ఏసుమేమో తిరిగి లేదా సేవ చేసిన లేదు కదా మరి ఎందుకు ఆ మనిషిని పట్టించుకోలేరు ఎందుకు మనిషిని మీద ఐకత లేదు అక్కడ ఐకత కలిగి ఉండలేరు ఆయన బాధ అర్థమయ్యేది అక్కడ కదా ఒక సమయాడు ఆయన దగ్గరికి వచ్చి ఆయనకి ఏమేమి కావాలో ఆయనకి ఎట్ల ఏమి సమస్య వచ్చింది ఆయనకి ఎన్ని దెబ్బలు తాగి అని ఎట్లా చచ్చిపోయిందా బతుకుండా అని చెప్పి దగ్గరకు పోయిండి అర్థమైంది ఆయనకి కదా నువ్వు పక్కలు పోతే ఏమర్థం అయిపోతుంది మరి వీళ్ళందరూ దేవుని సేవలు నడిచిన వాళ్ళే వీళ్ళు యాచకుడు కానీ లేవడు గాని మరి ఎట్టుపోయింది వాళ్ళకు ఆ ప్రేమ ఎట్టుపోయిందో కదా ఆ వాళ్ళు పొందుకున్న అసలు ప్రేమ లేకపోతే ఇతరుల మీద జాలి లేదా అసలు ఉండదు అసలు ప్రేమ ఏసుబాబు ప్రేమ ఉంటే ఏదైనా మాకు అర్థమవుతుంది కోపం వచ్చడు కోపం పోతుంది ఆయన కోపం వచ్చిందా యేసు బాబుకి ఎంతమంది అయినా నశించుకున్నా ఆయన ఆయన మీదకి ఎంతమంది రివర్స్ వచ్చినా ఎవరు మాట వెళ్ళలేడు ఎందుకు తగ్గించుకున్నాడు ఆయన ఆయనకు తప్పించుకోవాల్సిన శక్తిని దానికి తప్పించుకోగలుగు ఆయన కానీ తప్పించుకోలేడు ఎందుకు క్షమాపణ క్షమించాడు క్షమించండి క్షమించండి ఆయన ధరించుకున్న మనం కూడా క్షమించంగా అవసరం ఉండాలి అవసరం ఉంటుంది ఖచ్చితంగా లేకపోతే ఆయన క్షమించలేవనుకో ఆయన ప్రేమ మన దగ్గర లేనట్టు దేవానికి గుణగణాలకు రావాలా దేవాన్ని నిన్ను పోలి నేను నడుచుకోవాలంటే ఎట్లా నడుచుకోవడం ఆయన మనం వాళ్ళని పాటిస్తే మనం నడుచుకున్నట్టు కదా ఇతరుల మీద జాలి ఉంటేనే ఆయన మీద ఆయన తోటి మనం నడుచుకున్నట్టు కదా పక్కన మీద జాలి లేకపోతే ఎట్లా కదా ఇలా చూడండి కదా అందరూ ఎట్లయితే చెప్తారో అందరు పాటిస్తారు ఆ మాటని అంత అట్లా వేయాలి ఏదే విషయం ఇతర ఎంతమంది పాటిస్తారో వేసిపో ఎంతమంది ఆయన మాట ఎంతమంది పాటిస్తారు ఆయన అడుగుజ్లో ఎంతమంది నడుస్తారో ఎవ్వరి పడిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఉంటరు వింటరు పడిపోతారు వింటరు పడిపోతారు వింటరు పడిపోతారు నేను ఇప్పటిదాకా ఒక వీడియో చూసిన మొత్తం ఇట్లా అన్ని ఎకరి పాస్ట్రాలను ఎక్కిరించే ఉన్నాయి తెలుసా అవి కదా అదే దయ తాగిపోయిందంట దయ్యం తాగుడు దయ అంటే అవి ఎట్లా ఎకరిస్తుంది తెలియంట వాళ్ళు ఎకరించే గుణమసలు ఉండనే ఉండదు అసలు పాస్టర్ పాస్టర్లకే పాస్టర్ పాస్టర్లకే కదా ఒకరికి ఒకరు అరే ఇట్లా చేస్తారంట ఆ పాస్టర్ ఆయన కదా ఈ గుణగణము కలిగి ఉంటే మీద జాలి వస్తుంది పక్కరి మీద ప్రేమ వస్తుంది కదా ఆ సమరీన్ కలిగి ఉండాలి ఒక లేవీన్ లాగే ఒక రాజుకు లాగా ఉండదు కదా దేవి మారా చేయమంటుండో ఆయన దగ్గర అన్ని ఉన్నాయి ఆయన దగ్గర కన్ను పెట్టుకోండి ఉండండి కదా పొందుకున్నాయని చెప్తున్నాడు సాక్ష్యం సాక్ష్యం పంచుకుంటే అరే ఇట్లా పొందుకున్నట్టే కూడా పొందుకోవాలా ఆయన పేరు ఇట్లా పొందు ఆయన విడుదల పొందుకుంటా ఇట్లా మేము కూడా విడుదల పొందుకోవాలా ఇక్కడ చూడండి నియోపట్నం మీద కదా పెద్ద కీడు రాబోతుంటే వాళ్ళు ఏం చేశారు ఒక చట్టం తీసుకొచ్చారు అక్కడ అరే మేము ఉపాసం మనం అందరం ఉపాసం ఉండి ప్రారంభం చేస్తే మన మాట వింటాడు నాకు క్షిపాపారం వస్తుంది అని చెప్పేసి వాళ్ళందరికీ ఒక చట్టం తీసుకొచ్చారు దాన్ని అందరు పాటిస్తారు అక్కడ అదే కలిగి ఉండడం ఐక్యత కలిగి వాళ్ళ మీద పాటిస్తే ఎవడన్నా కూడా నాకేం అని అనుకుంటారు ఎవడన్నా ఏమో ఎప్పుడైతే నాకేమో అవసరం నేను మంచిగా తాలే సరే ఇప్పుడు లోకం మీద క్షమించినప్పుడు కూడా వస్తుంది కదా ఏమైనా దానికి మంచిగా డబ్బు ఉన్నాక సమస్యలు ఏదైనా మంచిగా సేఫ్టీ దావచ్చు ఏ కీడ అంటే ఏ రోగం దాక్కుండా లోపల కదా ఎవరన్నా పోతే నాకు వచ్చినప్పుడు చూసుకుందాం లేదనుకుంటే అది ఎట్లా రాకముందే సిద్ధపడ్డాడు ఆయన అరే రాకముందే ఇంట్లో దేవి మొత్తం మనం ఉపాసం ఉండి మనం ఉన్నాం కదా ఆయన దగ్గర ఉపాసము ప్రారంభిస్తాం అనుకో వింటాడు ఈ చీడు పోతుంది అని చెప్పేసి అక్కడ వాళ్ళకు చట్టం పెట్టింది అక్కడ కదా ఎనిమిది చదువు అమ్మా ఒకవేళ చదువు కదా ఇది ఎనిమిది తొమ్మిది చదువు మనుషులందరూ విడిచి మనుషులేమి పశువులేమి చూడండి మనస్ఫూర్తిగా మనం వేడుకోవాలంట ఆయనని మనస్ఫూర్తిగా నువ్వు ఆయన వేడుకుంటే మనకు విడుదల వస్తుంది మనస్ఫూర్తిగా ఆయన దగ్గర నువ్వు ఒప్పుకుంటే క్షమాపణ వస్తుంది నీకేమి కావాలో మనస్ఫూర్తిగా నువ్వు కోరుకోవాలని సగమటు సగం ఇటుండి కాకుండా మనస్ఫూర్తిగా ఆయన ఆయన దగ్గర విడుదల ఇస్తాడు ఏ అవుతుందో కాదో ఏ ఇది రాదో అని చెప్పేసి అటు ఇటు నీ మనసులో ఇంకేం ఆలోచన ఉండొద్దు ఇక మనకేమి కావాలి అది మనం క్లియర్ కట్ గేసేయాలి ఆయనని దేవానికి ఇది సమస్య ఉంది దేవానికి నాకు ఇది అర్థమైతే లేదు అని చెప్పేసి ఆయన మనం అడిగితే ఆయన దానికి మార్గం చూపిస్తాడు ఆయన ఆయన దానికి దారి చూపిస్తాడు ఆయన అవతల ఎదుట క్వశ్చన్ వేసే వాళ్ళు మనమే వెతుకోవాలి అది మనమే అడుక్కోవాలి దాన్ని మనమే చూసుకోవాలా మనం మనం అది ఎక్కడుందో మనం దేలాడుకోవాలి దాన్ని చేస్తా పోవడం చేస్తూ చేస్తూ పోతుంటే అర్థమవుతుంటాడు పని విషయము చదువుకుంటా చదువుకుంటా దాన్ని అర్థం వాక్యం విలువ తెలుస్తుంది ఎక్కడ ఏ వాక్యం ఉంది ఎక్కడ ఏం మాట్లాడింది దేవుడు మనకు అర్థమవుతుంది చూడండి ఇక్కడ ఏమంటుండీ ఇక్కడ మనస్ఫూర్తిగా దేవున్ని వేడుకొని కదా అని దూతలు ఇన్నిమే పట్టణము పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి కదా మొత్తం ప్రకటన వేసేసిరు ఆ పట్టణం మొత్తం కదా తగ్గించుకొని మీరు ఉండండి ఉపవాసం మీరు ఉండండి మనస్ఫూర్తి అప్పుడు ఆయన ఏం చేస్తాడు తన కోపాన్ని తిప్పేసుకుంటాడు ఆయన కదా అప్పటి పశ్చాత్తాపం లేకపోతే నీకు బాధ ఎట్లు తెలుస్తుంది బాధ ఎట్లు అర్థమవుతుంది మనకి పచ్చ మనం బాధపడతాయి కదా దేనికి అప్పుడు అర్థమవుతుంది అరే ఇటు తప్పు చేసి బాధపడుతుడు ఈయన తప్పు చేసి బాధపడుతుడు ఇవి తప్పు చేసింది బాధపడుతుంది అప్పుడు అర్థమవుతుంది మనం తప్పు చేసి కూడా ధైర్యం ఉన్నాం అనుకో సంతోషంగా ఉన్నాం అనుకో మరి అసలు అసలు మన ప్రేమ కాదు కదా మనం వస్తున్నాయి అంటే భయం లేదు అనుకుంటాడు ఆయన అలాగే వీళ్ళు ఎట్లా అలా వీరికి వచ్చి కీడు పోవడానికి ఎట్లా ఎట్లా ట్రై చేస్తారు వీళ్ళు ఎట్లా ఎట్లా చట్టాన్ని తీసుకొస్తారు అందరు పాటించారు అందరు పాటించి అందరూ విధాన పొందుకొనికే అంతా ఒక్కరు పాటించకపోతే వాళ్ళకి క్షమ వచ్చేస్తుంది ఎవరిపై ఎవరైతే ఆయన పాటించలేరు వాళ్ళకి క్షమ అంటున్నాయన కదా చూడండి ఇక్కడ మనస్ఫూర్తిగా నువ్వు వేడుకుంటే కదా నీకు విడుదల వస్తుంది అంటున్నాయన మొత్తం దూత ఏం చేసింది మొత్తం పట్టడం మొత్తం ప్రకటన చేసింది ప్రకటన అందరు పాటించాల్సిందే పాటించలేకపోతే నష్టము పాటించలేకపోతే శ్రమ పాటించలేకపోతే తెగలిక అప్పకి చేస్తాడు అని చెప్పేసి ఇక్కడ ఆజ్ఞ కదా చూడండి పాటించడం చాలా అవసరం అన్నంతా ఈజీ కాదు పాటించడం పాటిస్ట్ అనే దానికి ఒక విలువ ఉంటది ఇప్పుడు నేను అనేసి నేను చెప్పేసినాయి నేంటి పాటించట్లేకపోతే దానికి అర్థం లేదు పాటిస్ట్ అనే దానికి ఒక విల్వ ఇప్పుడు చూడే సాక్ష్యం నేను పొందుకున్నాను సాక్ష్యం సాక్షి సాక్ష్యం పంచుకున్నా పంచుకున్నాను అదే ఆశ నేను అదే అదే ప్రేమతోటి అదే ఆశతోటి ఉన్నానుకో ఇంకా ఏమైనా సమస్య వచ్చినా నాకు ఇంకేమైనా క్యూడ్ వచ్చినా నాకు కదా రెండు మూడు సార్లు రెండు మూడు సార్లు నేను వాక్యానికి ఏమంటే డిస్టర్బెన్స్ అయింది అని అనుకున్నా అయ్యా ఏంటి ఎట్లయితుంది కరెక్ట్ నాది మెసేజ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే పాప సీరియస్ అవుతుంది అప్పుడే పాపకి జ్వరం వస్తుంది ఇన్న మధ్య నుంచి ఏడిచింది అంటే పాప నైట్ తో ఈ టైం వరకు ఏడుస్తనే ఉంది తెలుసా చూడండి ఈ టైం మిసేజ్ అయిపోయే టైంకి పాప కూడా ఊకున్నది నాకు అర్థవ నాకు అనిపిస్తుంది రవ్వ ఇది దుష్టిం ఉంది బాబా నన్ను అసలు నీ నీ నీ వాక్యం అంటే చర్య అంటే చెప్పుకొని ఇస్తలేడు కదా ఎంత డిస్టర్బెన్స్ అవుతుంది అసలు నాకు అనుకున్న నేను మస్తు బాధపడ్డాను నేను ఇంచుమించు నేను ఈ వాక్యం చూడండి ఇంచుమించు మూడు నాలుగు వారలు ఇది ఏం చెప్పాను నేను ప్రిపేర్ అవుతున్నాను అప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాను అంటే చూస్తున్నా నేను ఆయన టైం వచ్చినప్పుడల్లా క్యాన్సల్ అవుతుంది టైం వచ్చినప్పుడు క్యాన్సిల్ అవుతుంది ఈరోజు అనుకున్న నేను దేవ ఎట్లా సార్ నేను మెసేజ్ చెప్పాలా ఎట్లయినా సార్ నేను షేర్ చేసుకోవాలా నువ్వు మాట్లాడే మాటలు అనుకున్నా నేను కదా ఆశ ఉంటే ఖచ్చితంగా ఆశని తీరుసాడు ఆశ లేకపోతే అది నెరవేరదు ఆశ ఉందనుకో ఎప్పుడు నేను పోవాలని ఆశ ఉందనుకో పోతే వాడికి ఎట్లా అయితే సరే ఇప్పుడు నాకు చెప్పాలని మెసేజ్ చెప్పాలని ఆశ ఉండే నాకు కదా ఒక్కోసారి లింక్గా దొరకక ఇంచుమించు అప్పుడు పదిహేను ఇరవై రోజులు అప్పుడు డిస్టర్బెన్స్ అయింది లింకు దొరికినాక రెండు సార్లు వాక్యం మిస్ అయిపోయినాం మనం కదా నాతో ఏం మాట్లాడుతుండదు నేను నేను మీద ఎట్లా ఆధారపడడం మీకు అందరికీ తెలవాలని చెప్పేసి నా మీద ఆధారపడి కాబట్టి మేము జయించగలిగినాం లేకపోతే పాప కడుపులో చచ్చిపోయాడు కదా అందరూ మా గ్రూప్ అందరూ చేసిరు కాబట్టి నాకు విజయం వచ్చింది దేవుడు విజయం ఇచ్చింది మనకి ఆయన మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి ఐక్యత కలిగి కాబట్టి కదా వీళ్ళు కూడా చూడండి మొత్తం పట్టణం మొత్తం సాటించారు అందరూ మనస్ఫూర్తిగా ఆయన దగ్గర మీరు వేడుకోనని చెప్పేసి అంటుండి ఇక్కడ కదా పది చదవమ్మా లాస్ట్ అయిపోతుంది చెడు నడతలనునుకోగా క్రియలను దేవుడు చూచి చూడండి దేవుడు ఏం చేసిండి వీళ్ళందరూ చెడుతనము విడిచిపెట్టేస్తే సమస్య పోతుంది చడితనం విడిచ పెడితే కీడిపోతుంది కదా నేను ఒప్పుకుంటే నాకు క్షమాపణ వస్తుంది నేను ఒప్పుకుంటే నాకు విడుదల వస్తుంది నేను నేను ఇప్పుడు సపోజ్ నాకు ఏమన్నా కావాలని నేను అడుగుకుంటేనే నాకు దాన్ని ఇస్తాడు కదా ఇక్కడ చూడండి వాళ్ళ అడుగురు ఇక్కడ వాళ్ళ బతిమీలు అడుగురు తగ్గించుకొని రాజోస పశువులు మొత్తం అందరూ తగ్గించుకున్నారు మనుషులు ఏమాత్రం తగ్గించుకుంటలేరు గర్వం గర్వం గర్వం అందరికీ గర్వమే నేను ఫస్ట్ తెరిచుకున్న కొత్త అలా మేము ఇస్సిలం అంటే మాదిగా అంటారు మాదిగా గౌడ్స్ ఉంటారు మా మా ఇమ్మడి కొంతమంది ఉంటారు మా ఇమ్మడి నోళ్ళకి అంటే వేరే వేరే క్యాస్ట్లకు అంటే మాకు సపరేట్ కూర్చొని పెడుతుండే వాళ్ళకి సపరేట్ కూర్చొని పెడుతుంది నాకు అప్పుడే అనిపించింది అసలు ప్రొబైల్ నిన్ను పాటిస్తురా లేకపోతే మనుషులను ఆదరిస్తుంది మనుషులనుటర్ మనుషులని మర్యాద చేస్తురా లేకపోతే వాక్యం వింటు ప్రభావం అనుకోండి అప్పుడే నాకు ఇప్పుడు ఇంచుమించు ఒక ఇరవై సంవత్సరాల కిందనే తెలుసా అప్పుడే అనిపించింది అలా ఏంది ప్రభావిస్తలు మేము మాకి సపరేట్ రూమ్ ఇస్తున్నాం సపరేట్ సాఫ ఇస్తున్నారు మాకు గూసం అని వాళ్ళు ఇంకోరికేమో ఒత్తిడి మరిగా చేస్తారు అసలు ఇదేంది వాసలు భేదాలు అయింది అసలు ఈ తేడా అయింది ప్రభులు తెలుసా ఫస్ట్ మేము వాళ్ళు గౌడ్స్ ఇక్కడ మా దగ్గర అట్లే ఫస్ట్ అట్లా చేస్తుండాలి మాకు ఓలాగా వాళ్ళ ఇప్పుడు అట్లా లేదు అందరూ మంచిగా కలిసిపోతారు ఇప్పుడు కదా వాళ్ళకి కూడా వాక్యం అర్థమైంది ఆడు వాళ్ళకి కూడా దేవుని ప్రేమ వాళ్ళకు కూడా అర్థమైంది దేవుడు అంటే ఏంది అలా మాట అంటే ఏంది అలా కూడా అర్థమైంది ఇప్పుడు ఆ భేదాలు లేవు భేదం లేకపోతే అప్పుడే అన్ని ఆటోమేటిక్ సాల్వ్ అయిపోతాయి భేదం ఉందనుకోలాగా ఒక మనిషికి ఒకలాగా ఒక మనిషికి ఒకలాగా మర్యాద ఒకరు ఒకసారి సపోజ్ ఒకరు మెసేజ్ ఒకరిలాగా విన్నామనుకో అందరి మెసేజ్ అందరి వాక్యం ఎవరైనా సరే వాక్యం ఒకటి తిరిగి విన్నాం అనుకో దానికి ఈ బ్రదర్ మంచి ఎప్పుడు ఈ సిస్టర్ మంచిగా చెప్పని అనుకున్నాం అనుకో అదే భేదం ఎవరు మాట్లాడిన వాక్యమే ఎవరు ఎవరు చెప్పిన సరే మాటలే అవన్నీ మనం వింటే అది మన జీవితంలో నెరవేరుతుంది వినకపోతే ఒక బ్రదర్ చెప్తున్న స్పెషల్ వెంట ఒక సిస్టర్ చెప్తున్నా స్పెషల్ విన్నామనుకో అది భేదం అట్లా మా జీతం జరిగింది అని అనుకుంటే మస్తు బాధపడుతుంటే ఏంది ప్రవాయిస్తు సపరేట్ సపరేట్ కూర్చొని పెడతారు వీళ్ళు అనుకున్నా నేను ఇప్పుడు ఏం చేశారు అందరికీ మంచిగా కలిసిపోతున్నారు వాళ్ళు అందరూ ప్రేమ అర్థమవుతుంది అలాగే నేను ప్రేమ అంటే ఏంది దేవుడు ఎట్లా ఉన్నాడు ఎట్లా కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు సేమ్ ఏమంటారు అందరూ ఒక తీరైపోయారు అందరూ కమెండ్ అయిపోయారు ఐక్యత కలిగి ఉండడం ప్రేమ కలిగి ఉండడం చాలా అవసరం కదా వీళ్ళు ఇట్లా వీళ్ళు నిన్నవి పట్టణం వారు కానీ మహారాజ్ కానీ కదా అట్లా పచ్చత దేవుడు క్షమాపణిస్తాడంట సంపూర్ణమైన విమోచన ఇస్తాడంట మనకు ఆయన కదా ఆదరణ దొరుకుతాయనే దగ్గర అన్ని దొరుకుతాయనే దగ్గర ఆయన ఆదరించడం అన్నగా ఎవరి ప్రేమ మనకు అవసరం లేదు ఆదరణ ఖచ్చితంగా ఆయన దగ్గరికి ఆటోమేటిక్ మనుషుల ప్రేమ వస్తుంది ఫస్ట్ మనకు కావాల్సింది దేవుడు కదా ఆయన మాట ఆజ్ఞ మనం పాటించడం చాలా అవసరం ఐక్యత కలిగి ఉండడం చాలా అవసరం మనం విజయాలు పొందుకోవాలనుకుంటే మన సేవ కుటుంబ విషయంలో కానీ ఉండాలి మనం సంఘంతో ఐక్యత ఉండాలి కుటుంబంతో ఐక్యత ఉండాలి అప్పుడే మనం విజయం వస్తుంది కదా దేవుడు మనతో మాట మరి మరి గుర్తు చేస్తున్నాడు ఆయన మాటలు కదా ఆయన చేసిన మేలు మనకు చూపిస్తుంది మళ్ళీ మనం పాటించడం దాన్ని పట్టుకొని నడవడం మనకు చాలా అవసరం కదా ఐక్యత ఉండడం చాలా అవసరం ఐక్యత అందరం ఉందాం ఎవరైతే లేరు వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేయడం చాలా అవసరం ఎవరు ఎట్లా పోతే లేదనుకున్న మనకు భేదం అక్కడ అరే పశ్చాతప అరే ఈ బరదకి ఎట్లా ఈ శిశుకి ఎట్లా అయిందని మనకు విడుదల అరే ఆయనకు వస్తే కింద బాధపడుతుందని చెప్పేసి మన ప్రాంతం దేవుడు వింటాడు వాళ్ళు కూడా రక్షణ మార్గం నడిపిస్తాడు వాళ్ళు కూడా విమోచన వస్తుంది ఎవరైతే ఆయన వాక్యాలు విని మళ్ళా దూరం వెళ్ళిపోతో వాళ్ళు మన దగ్గరికి వస్తారు ఐక్యత ఐక్యత ఐక్యత ఐక్యత కలిగినడం చాలా అవసరం అంటుంది ఇక్కడ ఐక్యత కలుగుంటే ఏమైనా చేయిస్తాం ఏదైనా విజయం చూస్తాం మనం కదా దేవుడు మనం తన మరి ఆయన మాటలు మనం పెట్టుకొని నటిసం ఆయననే ఆధారం చేసుకుని నటిదాం అన్నిటికీ ఆయన్ని విడుదల ఇస్తాడు అన్నిటికీ సపోర్ట్ ఉంటాడు కదా దేవుడు తన వాక్యాన్ని దించుగా సరే అక్క సోతుంది వాగు పుదివాన్ని కొన్ని నెలలు చేస్తుందండి మరో వాక్యం మాట్లాడి కొందనే మేమందరం ఐక్యత కలిగి ఉండాలి శుభ ఎవరైతే ఐక్యత లేదో శుభ వారందరూ ఐక్యత కలిగి మీరు సాయం నేర్చండి చుపట వాక్యాలు వేసుకోవా మేము పాటించాలా ఇతరులు పాటించలాగా సాయం నేర్చండి లేకపోయిన కొందనాలు చేసి ఐక్యత ఉంటే ఏమైనా జయిస్తామే శుభ మీరే మాకు సాయం తెచ్చేసి నీ యొక్క ఆత్మ తెచ్చండి శుభ ఎంతో విమర్శించిపోతున్న శుభ నీ వాక్యం ఆధారం చేసుకోవాలా వాళ్ళు నిన్నే ఆధారం చేసుకోలేశ నువ్వే విమర్శించే దేవుడు నువ్వే విభించే దేవుడు శుభ క్షమాప నీటిగా దొరుకుతుంది శుభ అందరినీ క్షమాపణ అడగాల పచ్చత పడాలి శుభ మీరే సాయంత్రం ఇచ్చేసి విడుదల చేసి ఈ వాక్యాల శుభ మా రుజులు బదులుపరచుకున్నా మీరే మాకు సాయంత్రం ఇచ్చేసి మీరు ఆ సిద్ధపరచుకోమని వేసిన ప్రాసెస్ అండి సరే అక్క మన ప్రభు అయిన ఏసు క్రీస్తు ప్రభు కృప ఈ యొక్క మీటింగ్ లో జాయిన్ అయిన మనందరికీ రక్త సంబంధికులకు బంధువులకు మిత్రులకు అలాగే ఎవరైతే ప్రేయర్ మీటింగ్ లో జాయిన్ అవ్వలేదో వారికి వారి కుటుంబ సభ్యులకి అలాగే ఈ ఉన్న సకల పరిశుద్ధులకి వాక్యం చెప్పిన ఆయన దాసుడికి వారి కుటుంబ సభ్యులకి మనందరికీ సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించును గాక ఆ మెయిన్ ప్రైజ్ లాడ్ అక్కడ అందరికి ప్రైజ్ లాడ్ సిస్టర్ బ్రదర్స్ Praise the Lord, brothers and sisters. Ander ki praise the Lord.